ప్రార్థన చేశాం కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడ సర్వశక్తి సంపూర్ణ నీకు వన్నా నిస్త గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టినైనా దినవంతం ఈ సాయించత నడిపించినారు దాన్ని నీకు ఎంతో వర్ణాలు ప్రభు నీకే కృతజ్ఞతాశ్రతులు చెల్లిస్తున్న దేవ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే యుగయుగంలో కలుగుదా మహాలవ ప్రవ్వా ఈ రాత్రి కాల సమయంలోనైనా మీ సంధికి ఇష్టమైనా మరోసారి ప్రవ్వా మీ సన్నిధిలో గడిపే కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రతించడం నేను దాన్ని బట్టి నీకు ఎంతో వందాలు అయినా ఇక రాత్రి కళా సమయంలో ప్రభావ మీ సంధికి మీరు మాతో మాట్లాడడం మనం నేను ప్రకటన గంధం నేను వాక్యం ధ్యానిస్తాను ప్రభావ అందులోని ఆత్మీయ సత్యం మీకు గ్రహించలాగన మా ఆత్మీయ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పర్లోకొక జ్ఞానం మాకు అనుగతించండి ప్రభు మీ వాక్యం చేత మన బలపచ్చమని ప్రార్థించడం అయినా రాణబెడ్డి త్వరగా నడిపించిన పతి ఆటంకాలను ఈ ఆరధనంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి మీరు నూతనమైన అభిషేకంతో నింపినైనా మీరే మాతో మాట్లాడమని బలపచ్చమని యేసు క్రీస్తు పరిషత్ నామైన ప్రాతిశ్రామిక ఆమె నన్ను నడిపించుమోసీవిత యాత్రను నాదు గురి నీకు సాటేసాము నడిపించుకని kada nee ve kada nee ve kada nee ve kada nee ve kada embu satyam bega naaku niratham jeevam bega nenu prayaninchu marga bega nannu nadipinchu mo yeswa నేను ప్రయత్నించు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసువా జీవితా యాత్రలు నాదు గురి నీ వెగా నీకు సాటీవరువా నీవు నడచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా కు నిరతంబు మదిలో నా నీ ధ్యానమే నీ ధ్యానమే నేను స్వరమేతి వినిపించు నీ గానమే నీ గానమే నాకు నీ వేగ సర్వస్వము నీదు నామంబే ఆధారము నాకు సర్వేశ్వరుడ నీ నిన్నుస్తు మోయేసు నాకు సర్వేశ్వరుడు నీ వేగా నిన్నుస్తుతింత మోయేసు జీవితా యాత్రలో నాది గురి నీవేగా నీకు సాటి అవరు వేసవా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేస నీవు నడుచావు కేరటాలపై నన్ను నడిపించు మోయేసృదయం భూణి దేవ్య సదనం బెగా సదనం బెగా నీదు చిత్తం భూణి చేయు ముదమారుగా దేవముద మారిగా నాదు హృదయం బూలెక్కింతునా నీదుపకారములు వేసువా వీటి కొరకే మిచల్లితును నా దుస్తుతులందుకు వేసువా వీటి కొరకే మి చెల్లింతులు నా దుస్థితులందుకోయసువా జీవిత యాత్రలు నాదు గురి నీవిగా నీకు సాటి అరువా నీవు నడుచ ఒకరటాలపై నన్ను నడిపించుమోయేసువా నీవు నడుచ ఒకరటాలపై నన్ను నడిపించు మోయేసీవితయాలో నాదు గురి నీగా నీకు చాటిరు వేసవా నీవు నడిచావు కెరకాలపై నన్ను నడిపించు మోయేసేస్ లోడన్నా థ్యాంక్ యూ పరిశుద్ధుల వండ్రి వదనాలనైనా గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు ప్రభావ నేను ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి ఇక సాయంత్రం సమయం నా మీ సన్నిధి మమ్మల్ని ఏర్పడి ఆహ్వానించినందుకు స్వీకరించినందుకు మీకు ఎంతో మననాలైనా మీ వాక్యాన్ని ధ్యానించి మేము సిద్ధపడుతున్నాం ప్రభా మీకు పరిశుధాత్మను తృప్తి ఇచ్చండి వాక్యాలని గ్రహించి దాని ప్రకారంగా జీవించలేకనే సహపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఆ యొక్క తిరుమల పన్నెండవ అధ్యాయాన్ని మేము ముగించుకుంటున్నాం ప్రభావ పదమూడవ అధ్యాయన్ని ఆరంభించబోతుండగా తండ్రి మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి వీటిని గ్రహించాలా వాటి ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా ప్రభావ అటువంటి జీవన అభిధానాన్ని మాకు శైలిని అనుగ్రహించే మనలో మేము ఖచ్చితంగా ఉంటుంది చీకటి కాలం సైతాన్ కాలం అవును ప్రభావ దీన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించేలాగలసాయపడండి నేను మీ యొక్క కృప ఎంబడి కృప మాకు అనుగ్రహించి మన ప్రార్థిస్తున్నాం ఈ టైంలో ప్రభావ మీ యొక్క దహించి అగ్ని చేత తండ్రి అభిషేకం అవసరం నైనా అగ్ని అభిషేకం లేని వారు ఎట్టి పరిస్థితులు జీవించలేరు ప్రభా ఎందుకంటే చీకటి శక్తులు విజృంభించి ప్రపంచానంతా కంట్రోల్కి తీసుకున్నాయి ప్రభావ ఇవి ఎవరు గ్రహించలేని స్థితులు ఉన్నారు ప్రతి దేశాన్ని దుష్ట శక్తులు కంట్రోల్కి తీసుకున్నాయి ప్రభు అందుకే తండ్రి ఎక్కడ చూసినా అలజడి ఎక్కడ చూసిన తండ్రి ఆర్బాటము తండ్రి యుద్ధ సమాచారంలో యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా కాబట్టి నైనా మా విమోచన దినం ఎంతో సమీపంగా ఉందనే మేము గ్రహించాలా అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి గ్రహించడమే కాదు దాని ప్రకారంగా మేము జీవించాలానైనా సిద్ధపడాలా ప్రభావ ముఖ్యంగా అనేకలను సిద్ధపరిచేసేవచ్చి మన విధానంలో మమ్మల్ని ఇంతకాలం ఇక మీదట మరీ విశేషంగా మేము ముందు పోలాగా సహాయపడండి మీ కొరికి మేమల్ని శాసనాలు పెట్టుకొని వాళ్ళందరినీ మీరు ఆక్ర సిద్ధపరచుకోమాలి ఇక వాక్యాన్ని వింటున్న వాళ్ళందరినీ ఆశరించండి ఎందుకంటే ప్రభావం నడిపే వాక్యాన్ని తని మళ్ళీ ధన్యులన్నారు ప్రభు విన్న దాన్ని ధ్యానించే వాళ్ళు ధన్యులు ఉన్నారు ప్రభావ మరి అటువంటి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు వాటిని గ్రహించి వాటి ప్రకారంగా జీవించేలాగా సహాయపడమని ఏసుక్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం తండ్రి మనం కొన్ని వారం నుంచి దగ్గర దగ్గర రెండు మూడు నెలల నుంచి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాము ముఖ్యంగా పన్నెండవ అధ్యాయాన్ని పోయిన వారాన్ని దాన్ని ముగింపు దర్శకు తీసుకొచ్చుకున్నాం మనము అది ప్రభు వలన జరిగిందని నేను కానీ అది ఎప్పటికీ ముగించదు తెలుసు ఎంత కాలమైనా ముగించేది ఎందుకంటే ఇప్పుడు అది నెరవేరుతుంది కాబట్టి కాబట్టి మన సేవ ముఖ్యంగా లక్ష వేల మంది యొక్క సేవ అధ్యాయంలో చెప్పబడింది మనము ప్రసాద్ వేదనలు పాడుతూ కేకలు వేసేవాళ్ళం ఎక్కడ మనుషులు తప్పిపోతున్నారు ఈ గొప్ప జనం ఎక్కడ అన్న వేదనతో వీటన్నిటిని మనం వారికి చూపించాలని ప్రయాసపడతా ఉన్నాం కేకలు వేస్తున్నాము ప్రసవించలేకపోతున్నాము శిశువు బయటికి వస్తలేడు లోపల అంటుకొనే ఉండడు బయటికి రావాలా బయటికి రాకపోతే వాళ్ళు నశించిపోతారు లేకపోతే వాళ్ళు నరకం గుండా వెళ్తారు మరి వాళ్ళు నశించిపోకుండా ఉండాలంటే ప్రభుత్వ ఎంత వారిని తీసుకొని రావాలా అది మన సేవ కాబట్టి మగుశేషం అంటే ఆ గొప్ప జనం మిగిలిన శేషము అంటే లక్షా మంది కాబట్టి మనం మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఎన్నుకున్నాడు వీటన్నిటినీ చూపిస్తూ మనకి సహాయపడుకుండా నడిపిస్తూ ఉన్నాడు ఆ స్త్రీ లేక అరణ్యంలోని స్త్రీ లేక సూర్యుని ధరించుకున్న స్త్రీ అనే అంశం మనం ధ్యానిస్తా ఉన్నాం ఈ స్త్రీ అరణ్యంలో ఉంది పోషింపబడుతుంది చూడండి అరణ్య జీవితంలో పోషించేవుడే మనం అనుకుంటాం ఆర్థిక స్థితి ఎంత పతనమైపోతుంది ప్రతిదీ ఫిరమైపోతుంది ఎట్లా బ్రతకాలనుకుంటున్నాం అది సందేహం కానీ ఇంతకాలం బ్రతికింపజేసి నేను అదే ఉదయకాలం మాట్లాడుతూ నేను చిన్నగా ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ నేను హై స్కూల్ అంటే సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పైసా ఉంటే ఇడ్లీ ప్లేట్ తర్వాత టూ రూపీస్ ఏమో టీ అంతే ఇంకా గ్యాప్ కొట్టే ఇంకా కొంచెం కిందికి వెళ్ళిపోతే నాకు గ్యాప్ ఉన్న కాడికి ఏమంటారు దాన్ని బ్రెడ్ బ్రెడ్ అంతా ట్వంటీ పైసాకి బ్రెడ్ వచ్చేది దాని తర్వాత వన్ రూపీ వన్ రూపీకి ఫుల్ పౌండ్ అంటారు ఏక్ పౌండ్ బ్రెడ్ అనేటోళ్ళు ఇరానీ హోటల్ ఎప్పుడు అంటలేరు ఎవరు అట్లా పౌండ్ బ్రెడ్ అంటారు ఒక పౌండ్ అంటే మొత్తం బ్రెడ్ ప్యాకెట్ లో ఉంటుందాన్ని పౌండ్ అంటారు ఏక్ పౌండ్ బ్రెడ్ అనేటోళ్ళు మా కాలం చిన్నప్పుడు అయితే ఆ రోజుల్లో పొట్టి పొయ్యి పొట్టు పొయ్యిలతో మేము వంటలు వండుకుంటాం ఎందుకంటే గ్యాస్ ఉండకపోయింది ఆ రోజుల్లో ఇంకా కిరసనాయాలన్నా ఉండాలా లేకుంటే చెక్క కట్టెలన్నా ఉండాలా లేకుంటే చెక్క పొట్టుతున్న పొయ్యి తయారు చేసుకుని చేసుకోవాలా కానీ ప్రతిరోజు రెండు పొయ్యిలు తయారు చేసి పెట్టేటండి పిల్లవారికి రాత్రి ఎంత లేట్ పొట్టు పొయ్యి రెండు తయారు చేసి పెట్టాలా అవి పొద్దున ఆరా స్టార్ట్ కాలిపోయినాక ఇంకా మళ్ళా అదంతా బూడిదైపోతుంది అయిపోయినాక మళ్ళీ సాయంత్రం ఇంకొక రెండు పొట్టు తయారు చేయాల ఒక దాని మీద ఒక కూర నో ఏదో చేస్తామంటే ఇంకో దాని మీద ఇంకోటి చేస్తారు అన్నట్టు అవి బహు కష్టమైన కాలాలు అన్నట్టు అయినా కానీ ఎంతో అంటే చాలా చీపు ఉంటాయి వస్తువులు ఆ రోజులలో కొరతనే లేకుండే ఈ రోజుకి కూడా అదే చేస్తున్నాం ఈ రోజు అంత ప్రేమ అయిపోయినా మనకి దేవుడు మూడు పుట్టలు ఆహారం ఇస్తున్నాడు మంచి కంటి నిండా నిద్రేస్తున్నాడు ప్రతి అక్కర్లు తీరుస్తా ఉన్నాడు ఆయన ఎంతో నమ్మదగింది దేవుడు మనమే ఎప్పుడు సందేహిస్తా ఉంటాం ఇల్లు ఎట్ల నువ్వు ఏం ఎట్లా ఇన్ని వేలున్నాయి ఇన్ని లక్షలున్నాయి ఎట్లా పీర్చుకోవాలా అని అది సందేహిస్తూ ఉంటాం నా వయసు నా జీవితం ఎట్లుంటుందో నా భవిష్యత్తు ఎట్లుంటుందో నా కుటుంబం ఎట్లుంటుందో ఇట్లన్నీ సందేహిస్తూ ఉంటాం అయితే ప్రకటన గ్రంథం పరిణామంలో మనం పోయిన వారం ఒక వాక్యాన్ని చూస్తా ఉన్నవి ఏంటంటే లేక సైతనుడు ఆ యొక్క ఘట్ట సర్పము మంది ఎదుట నిలబడి ఉన్నాడు వాడు అది నువ్వు చూడగలగాల నీకు ఆపోజిట్ లో ఉంటాడు వాడు కానీ మతస్థుల వెనకాల ఉంటాడు వాడు ఎవరిని మింగు కానీ వెనకబడతా ఉంటాడు మనం మన మన వెనకాల ఉండడు వాడు మనం ముందులో పడి ఉంటాడు వాడు అది మనం ఈ యొక్క చూస్తున్నాం కాబట్టి పదిహేనవ వచనంలో దానికి ముందు పదమూడవ వచనంలో ఆ ఘట్ట సర్పము తాను భూమి మీద చూచి అవిశిష్యుని కలిగిన స్త్రీని హింసించాను అయితే నాకు ఈ వాక్యం ఎందుకు నచ్చింది అంటే వచనంలో లక్ష మంది అందరూ సక్సెస్ఫుల్ గా ఉంటారు సేవలో ఎందుకంటే ఆ మగశిష్యుని ప్రసవించారు వాళ్ళు అది ఎంతో ధైర్యం అన్నట్టు సంతోషం అన్నట్టు అంటే ఎందుకు వినరు మనుషులు ఎందుకు దూరం అయిపోతా ఉంటారు ఒకప్పుడు ఎంత మూడు నాలుగు మంది వచ్చి కూర్చొని విన్నట్టు వాక్యం చెప్తుంటే అది ముప్పైకి వచ్చి పది మందికి వచ్చి ముగ్గురే నలుగురే వినరు కాలానికి కాబట్టి ఎందుకు సహించలేరు అంటే అది మనకి ఇక్కడి నుంచే చూపిస్తున్నాడు ఎక్కడ అంటే పదిహేను వచ్చంలో కావున ఆ స్త్రీ ప్రవాహం నాకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగక్కెను మనకు తెలుసు నది ప్రవాహం అంటే ఏందో అంటే ఒక తుఫాన్ లాగా అది నది ప్రవాహం అది దాని నోట్ల నుంచి వస్తుంది ఆమెని ఆ నది ప్రవాహానికి కొట్టుకొని పోవాలని చూడండి ఇది ఆశ్చర్యం వాడు మనల్ని హింసిస్తున్నాడు హింసించలేక ఏం చేస్తున్నాడు మగ శిష్యుని దాని తర్వాత నీ సేవా విధానాన్ని బట్టి నిన్ను హింసిస్తున్నాడు పదమూడవ వచనంలో కాబట్టి నీకు నలుగు దిశల నుంచి హింస ఉంటుంది కుటుంబిక కుటుంబ సభ్యుల నుంచి ఉంటుంది బంధుమిత్రుల నుంచి ఉంటుంది ఉద్యోగ స్థలంలో ప్రతి దశలో వాడు నిన్ను హింసించ హింసిస్తూ ఉంటాడు కానీ దేవుడు నిన్ను కాపాడుతూ పోషిస్తూ ఉంటాడు అదే ఆశ్చర్యం కాబట్టి ఇవన్నీ మన జీవితాలు నెరవేరుతున్నాయి ప్రతి దశలో మనకి ఈ శ్రమ ఉంది అయినా కానీ ఒక ధీమా ఏంటంటే నా ప్రభు నాకు రెక్కలిచ్చిండు ఎగిరిపోలాగున నన్ను పోషింపజేస్తున్నాడు ఏలియాకి పోషించండి లేదా ఏలియా దగ్గరికి దూత వచ్చిండు నాకు అది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఇంకా అడంగ నిద్ర కొడుతుండే ఏలియా దూత వచ్చి స్టవ్ ఆన్ చేసి కట్టెలు పోయి పెట్టి రొట్టె చేసి ఆ రొట్టెని తీసిస్తున్నాడు నాకు ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది దేవదూతలు మనకి రొట్టెలు తీసి పెట్టడం మీద వాళ్ళు మన పరిచారకులుగా దేవుడు పెట్టండి వాళ్ళని కానీ ఒకసారి చీరని విడిచిపెడితే దేవదూత స్వరూపంలో మనం తయారవుతాం అంటే మనం ప్రమోట్ అవుతాం ఒక పొజిషన్కి అది చనిపోయిన వాళ్ళ గురించి అంత దుఃఖపడుతూ చనిపోయిన వాళ్ళ రక్షణ ప్రభులో చనిపోయిన వాళ్ళందరూ ఒక లెవెల్ ప్రమోషన్కి పోతున్నారు దేవదూతంలా ఉండడానికి అక్కడ వాళ్ళకి అనేకమైన పనులు ఇస్తారు ఎందుకంటే మనం చూస్తాం దేవదత్తలు ఈ పనులు చేస్తూ ఉంటారు అదే రీతిగా వాళ్ళు కూడా అంతే అనేకమైన పనులు చేసినందుకే అప్పుడప్పుడు వచ్చి కనిపి కనిపించిపోతూ ఉంటారు మనకి వాళ్ళు దర్శన రీతిగా కలల రూపం అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ యొక్క సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగాకెళ్ళింది అయితే ఏం జరిగిందంటే ఇది మనం ప్రవారం చూసినాం ఈ నది ప్రవాహం దీనికనే సంబంధించింది సైతాన్ నోట్ల నుంచి వచ్చేది జీవజలం కాదు మృత జలం అది నుంచి వచ్చేదే జీవజలం ఆయన నమ్మిన వారి కడుపులో నుంచి జీవజల నదిలో ప్రవహిస్తే అన్నారు కానీ ఇక్కడ సైతాన్ నోట్ల నుంచి వచ్చేది మృతజలం లేక మృత నది కాబట్టి ఉహమాన్ రీతిగా అర్థం చేసుకోవాలా మృత నది అంటే ఏంటంటే అది విషపూరితమైంది మోసపు మోసపరితమైంది అబద్ధ బోధ అబద్ధ ప్రవచనాలు అబద్ధ దర్శాలను పలికించేది వాక్యానికి విరుద్ధంగా భిన్నమైన బోధలు ముసలమ్మ ముచ్చట్లు లేక నికలైతుల బోధములు దయ్యముల భూతముల బోధములు అవన్నీ అందులో ఈ మడి అవి దాని ప్రవాహం ఎందుకంటే నీళ్లు అంటే వాక్యానికి సాదృశ్యం వాళ్ళు వీడినొట్టేది నీళ్లు కాబట్టి అది ఎటువంటి నీళ్లు మోసకరమైన వాక్యం అన్నట్టు కాబట్టి ఆమెని ఆమె మీద ఆమెని ఆ యొక్క లక్ష నలభై నాలుగు వేల మందిని వాడు కొట్టుబడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ నీళ్ల ద్వారా అంటే నేను వాడు గమనించినంటే లక్ష నలభై వేల మీద మీద కూడా వాడు వాడిని అబద్ధ బోధని ప్రయోగిస్తూ ఉంటాడు కానీ ఈ వాక్యంలో ఉన్నవాడు ఎట్టి పరిస్థితిలో తప్పిపోలేడు లక్ష నలభై వేల మంది గ్రహించిన బోధ నుంచి ఎట్టి పరిస్థితులు వాళ్ళు పోలేరు ఎందుకంటే అది వాళ్ళకి తెలిసి అది సత్యమని మృతన్ అది అబద్ధం అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దాని ఆ వాక్యానికి పడిపోలేరు కాబట్టి వెనకనే వాడు కక్తున్నాడు ఆమె వెనక అయితే పదహార వర్షంకి వచ్చేటప్పటికీ భూమి ఆ స్త్రీకి సహకారీ అయి చూడండి లక్ష నలభై నాలుగు మంది కూడా మనకి సహాయపడు సపడుతు సఫ సహాపడుతున్నారు అన్న విషయాన్ని మనకు అందిస్తున్నాం వాళ్ళు తన నోరు తెరిచి ఆ స్త్రీకి సహకార భూమి తన నోరు తెరిచి ఆ ఘట సరపు తన నోటి నుండి కక్కిన ప్రవాహం మృంగివేశాను కాబట్టి ఒక్క విషయం నేను ఇక్కడ గ్రహిస్తుంది ఏంటంటే ఎప్పుడైతే అబద్ధ బోధన్ని అబద్ధ దర్శనాలని గొప్ప జనము స్వీకరిస్తారో వాళ్ళందరూ వాణి ఆధీనంలోకి వెళ్తారు వాణి అబద్ధ బోధ తట్టు వాళ్ళు అన్నట్టు అది వాళ్ళకి బాగా నచ్చుతుంది అయితే మనమేమో వాళ్ళకి చూపిస్తానము నువ్వు మింగింది మృత సముద్రపు నీళ్ళు మోసకరమైన బోధలను నువ్వు స్వీకరించినవు కాబట్టి మనం ఏం చేస్తున్నాం వారికి సహాయపడుతున్నాం తిరిగి పైడ వచనంలో అందుకు ఆ కట్టసర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనిచ్చు ఏసుని గూర్చి సాక్షించుచు ఉన్న వారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయటకాయి బయలు పెడలను వీళ్ళందరినీ వాడు వర్షం చేసుకుంటాడని నేను ఎన్ని మీకు చూపించిన వాక్యం వాళ్ళందరూ చనిపోతారు ఆరవ ఆరవ బూర కూదినప్పుడు మనం చూస్తున్నాం వారికి అందరికీ అధికారం ఉంది అన్నట్టు వాడి మీద వాళ్ళ మీద వీడికి అధికారం ఉంది చివరికి ఒక విషయం మనం అక్కడ పదిహేడో వర్షపు చివరి భాగంలో ఏం చేస్తున్నామంటే ఏసిన కూర్చే సాక్ష్యం అప్పుడే చెప్తున్నారు వీళ్ళు ఇద్దరు సాక్షులు అది చూసినాం మనం గతంలో ఇద్దరు సాక్షులు ఎందుకు దేవుని ఆగ్లు అప్పుడు గైకొంటున్నారు అంతకుముందు ఏదో గనుక్కో గై కొనాలి అంతకుముందు ఘట సర్పము నీళ్లు వాళ్ళు మృంగి వేసినారు ఇప్పుడు మన ప్రకారంగా వాళ్ళు దేవుని ఆగలం గై ై కొని ఏసను గుర్చి సాక్షినిస్తున్నారు అప్పుడు వాడు వాళ్ళతోనే యుద్ధం చేసిండు యుద్ధం చేయటకి బయలు వెళ్లి సముద్ర తీరంన నిలిచిండు చూడండి యుద్ధం చేయటకు బయలుదేరి సముద్ర తీరం నిలిచిండాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ మీద వీడు యుద్ధం చేసి వారిని జయిస్తాడు అని కూడా మనం చూసినాం ఇద్దరు సాక్షిలకు సంబంధించిన బోధలో కాబట్టి వాళ్ళందరు ఇద్దరు సాక్షులు చివరికి చనిపోతారు విషయం మనం చూసినాం కాబట్టి ఈ యొక్క ఘట కక్కిన నీళ్లు భూమి మింగేసింది మొత్తం ఈ విషయమే నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఏ స్లో అది మనకి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చను వారి విషయమే కదా ఆయన దీర్ఘశాతం చూపుచన్నాడు గొప్పనం గురించి మీతో చెప్తున్నాను చెప్తున్నాను ఆయనను మనుష కుమారుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్న మొత్తం అబద్ధప్రతలు నిండిపోయినాక భూమి మొత్తం మింగేసినాక పూజనులలో విశ్వాసం ఉంటుందా భూమి మృత నది జలాన్ని మ్రింగివేసినాక వాళ్ళ జీవం ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవం రావాలంటే మనము వాళ్ళకి సువార్త ప్రకటిస్తాం దాన్ని స్వీకరిస్తేనే జీవం అందుకే మన మీద ఆగ్రహం వాడికి మనం వాడి కుయుల్తలని వాడి మోసంని తీసి చూపిస్తున్నాం ప్రజలకి ప్రతి వాక్యంలో అవన్నీ దాచిపెట్టింది దేవుడు మనకి మనం వాటిని బెతుక్కొని ధ్యానించి జాగ్రత్తగా వాటికి అనేకులను చూపిస్తున్నాం అనేకులకు కాబట్టి వాడికి మనం అంటే బహు కోపం గొప్పజనం వాడికి కోపం మన మీద కోపం కానీ మన మీద కోపం తీర్చుకోలేక మనం కన ఆ మొగ మీద కోపం తీర్చుకుంటుండ్రు వాడి మీద విజయం పొందుతున్నాడు వాడు మీద వాడు విజయం పొందుతున్నాడు కాబట్టి ఆయన భూమి విశ్వాసం కనుగొన ఎందుకు అంటే ఈ మృత నదిని మృంగివేసిన భూమి లేక గొప్ప అబద్ధ బోధలో ఉన్నారు చివరి కాలానికి మనముంటుంది సైతాం కాలం ఇది ఎవ్వరు చెప్పలేరు ఎందుకంటే ప్రతి దేశము సైతాం ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఈరోజు ఈ రీసెంట్ టైం అది లాక్డౌన్ టైం లాక్డౌన్ టైంలో మొత్తం ప్రతి దేశం వాదీనంలోకి వెళ్ళిపోయింది టోటల్ కంట్రోల్కి వెళ్ళిపోయింది ఇంతకాలం మనము సంఘము ప్రపంచాత్మకంగా ప్రార్థనలు చేసి మనం అడ్డగించింది సంఘాన్ని కూడా క్లోజ్ చేసి వాడు విజృంభించేసి మొత్తం కబ్జా చేసుకుంటారు చాలా మందికి ఇది అర్థం కాకపోతే నేను చెప్పేది ప్రపంచమంతటా కబ్జా చేసి పెట్టిన వాడు ఎక్కడ వినగానే అంత్యక్రిస్తూ ఆత్మ నీకు అనిపిస్తూ ఉంటారు ఏ దేశంకి వెనగా ఇంకటి నాకు నుంచి ఉన్న వాళ్ళు మనుషులు ఉంటారు కాబట్టి నేను వింటూ ఉంటాను ఎక్కడ కూడా వచ్చేసరు అక్కడ కూడా వచ్చేసారు అని చెప్తా ఉంటారు దృష్టశక్తులు వచ్చి విజృంభించే మనుషులని ప్రభు నుంచి దూరంగా లాక్కొనబోతున్నాయి ఆత్మలు కానీ మనకి అవకాశం లేదు ఎందుకంటే మనం ఎప్పుడో ఈ లోకం నుంచి దూరం అందుకు మనం వాళ్ళకి దొరకం ఆ యొక్క పర్లోక్ మధ్య సింహాసనాల మీద ఆయనతో పాటు కూర్చుని ఉన్నాం ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం ఆరో వర్షంలో దాన్ని అనేక పర్యాలు మనం కాబట్టి మళ్ళీ ఆయన వచ్చేటానికి విశ్వాసం లేకపోతే ఏమైందని చెప్పండి మత వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఒకట వర్షాలు చూడండి తన మహిమతో మనుష కుమారుడును ఆయనతో కూడా ఉన్న సమస్త దూతలను కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి సమస్త దూతలు అన్ని ప్రపంచ అన్ని ఎన్ని ప్రపంచాలున్నాయో అక్కడున్న వాళ్ళందరితో పాటు వస్తారైనా ఇది ఇంకా వైభవంగా ఉండేదంట ఎన్ని ఆకాశంలో ఉన్నాయో ఉండే రకరకాల దేవదూతలు అందులో పాత నిబంధన భక్తులు కూడా కాబట్టి ఆయనతో కూడా సమస్త దూత్తలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చు ఆశనడై ఉండను అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కొడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలబెట్టును కాబట్టి తీర్పుకు సంబంధించిన విషయం ఇది అక్కడ లోకానికి తీర్పు తీసుకునే విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి ఆయన వచ్చేట విశ్వాసం లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందన్న విషయమే మనం ఇక్కడ ధ్యానిస్తా ఎందుకు విశ్వాసం ఉండదంటే మనం ఇందాక చూస్తున్నాము భూమి ఆ యొక్క ఘట్ట సర్పం నల్ జలాన్ని నది ప్రవరణంగా వచ్చిన ఆ నీళ్లను బింగివేసి ఇంతకాలము ఆ నీళ్లలో ఉండి అది మత్తుగా ఉండి నిద్రపోతుంది బుద్ధి లేని కన్నెకలాగా వెరీ లేట్ మేల్కోవడంలో అట్లా వాళ్ళంతా శ్రమలుగుండా పోల్సి విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం దాంతో నేను అధ్యాయాన్ని ముగించి ఇప్పుడు పదమూడవ అధ్యాయాన్ని ఆరంభిస్తున్నాం ఇది చాలా దీర్ఘంగా ఉండే అధ్యాయం ఎందుకంటే పదమూడవ అధ్యాయం నుంచి సంపూర్ణంగా ఇది ఎప్పుడు కని విని ఎరగని విధానంగా ఉంటుంది వాక్యాలు కాబట్టి టోటల్గా డిఫరెంట్ వాక్యాలు మృగాలకు సంబంధించింది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బైబుల్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే దానిల గ్రంథంలో కూడా వెళ్ళిపోతూ ఉంటాం పదమూడవ అధ్యాయం నుంచి వస్తే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాం కాబట్టి ధాన్యల గ్రంథములోని ఏడవ అధ్యాయము ముఖ్యంగా తొమ్మిదో అధ్యాయం ఇవన్నీ మనం తిరిగి తిరిగి చూస్తూ ఉంటాం అయితే ఈరోజు ఈ పదమూడవ అధ్యాయాన్ని క్లుప్తంగా మనం చూసుకుంటాము దాని తర్వాత వీలైతే అవకాశం ఉంటే ఈ వారం మరొకసారి అంటే ఆదివారం వరకు వెయిట్ చేయము ఆదివారం కంటే ముందే ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఈ యొక్క ప్రకరణం కాదు పదమూడవది అని తిరిగి చూస్తాం మనం ఎందుకంటే వచ్చే ఆదివారం అవకాశం ఉండదు మేము అటు ట్రైబల్ బెల్ట్స్కి వెళ్తున్నాం కాబట్టి ఇంటీరియర్ ట్రైబల్ బెల్ట్స్కి కుదరకపోవచ్చు కాబట్టి దానికి ముందే కనీసం ఒకటన్న రెండన్న సార్లు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం ప్రార్థన చేయండి వీటిని ధ్యానించాలి ఎందుకంటే ఇందులో ఉన్నది దీన్ని ధ్యానించడం వల్ల ఎంతో ధన్యత మనకు వస్తుంది అంతమైన మెచ్చుకుంటాడు ఇందాక వాక్యం మనం చూస్తున్నాం మత్స్సు వార్తలో చూడటో ఒకసారి మత్స్సు వార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకం పుట్టిందిని మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకున్న కాబట్టి అక్కడ పంపకాలు ఉంటాయి మనకి కాబట్టి పదమూడవ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము పదమూడవ అధ్యాయంలో ఆశ్చర్యంగా ఏముంటుందంటే ఒకసారి దీన్ని దీర్ఘంగా ఒకసారి నేను మొత్తం చదివేస్తాను చదివేసినాక మెల్లమెల్లగా వచ్చిన మెంబర్ వచ్చినము మనం దీర్ఘంగా చూస్తూ ఉంటాం అయితే మొదట పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినాం మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చినా చూచి తిని కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే పన్నెండవ అధ్యాయం ఎక్కడ ముగించింది ఇండా చూసిన విధానంగా పన్నెండవ అధ్యాయము ఎక్కడ ముగించింది పదిహేడవ వర్షంలో చూస్తున్నాం అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆకలి గైకొనిచ్చు ఏసుని కూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెళ్లి సముద్ర తీరంలో నిలిచాను అయితే ఇది ఘట సముద్ర తీరంలో నిలిచింది అయితే సముద్ర తీరంలో ఎందుకు నిలిచింది అంటే ఇక్కడ పదమూడవ అధ్యాయం మొదటి వర్షంలో చూస్తున్నాం ఆ సముద్రంలో నుండి ఒక మృగము క్రూర మృగము బయటికి వస్తుంది కాబట్టి ఘట సర్పానికి ఈ క్రూర మృగానికి సంబంధమైంది అది మనం చూడాలా తర్వాత ఆ క్రూర మృగానికి పది ఉన్నాయి ఏడు తలలున్నాయి కాబట్టి ఇక మీదట నేను చెప్పినట్లు ఇక మీదట మన బోధంతా టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది ఎప్పుడు నేను వీటికి చెప్పలేదు ఫస్ట్ టైం చెప్తున్నాను మన గ్రూప్స్ ఎందుకంటే అప్పటికి అంతగా ఎదగలేదు మనుషులు ఈ రెచ్చి కూడా ఎంతమందినో నాకు తెలియదు ట్ అర్థమైవాళ్ళు ఖచ్చితంగా ఆసక్తితో ఇంటర్ వీటిని నేర్చుకుంటారు ఎందుకంటే ఇది ఒకటే అవకాశం లైఫ్ లో ఇంకా లేదు వాళ్ళకి నేర్చుకోవడానికి వీటిని రాకపోవచ్చు కూడా ఎందుకంటే మనం మళ్ళీ ఇట్లా కలిసి ధ్యానించకపోవచ్చు ఒకసారి ప్రకటన గ్రంథం అయిపోయిందంటే మనం ఇట్లా ధ్యానించలేం ఎందుకంటే ఎక్కడెక్కడో వెళ్ళిపోతా ఉంటాం మన అందరం వెళ్ళిపోవాల లేకపోతే కాదు నీ సేవ తగిన ప్రతిఫలం నీకు రాదు కాబట్టి మనం అందరం వెళ్ళిపోవాల ఇది ఒక తరిబిద్దు కొంతే ఏ రీతి ఉండబోతున్నాయి భవిష్యత్తులో దినాలని అర్థం చేసుకుని దేవుడు మనకి ఇచ్చిన అవకాశం వీటిని జాగ్రత్తగా ధ్యానించాలా రేపు అది దిన ఈ యొక్క ప్రకటన గ్రంథంలో పే వాక్యమైన నువ్వు ప్రకటించగలవు ఈరోజు ఒక్కొక్క సేవకులు కూడా ఆ ప్రకటన గ్రంథం ప్రకటించలేరు నేను చూసినా అట్లా కాలాలు ముగించుకొని వృద్ధాప్యమైపోయి చనిపోతున్నారు కాలాలు ముగించుకుంటున్నారు కానీ వాళ్ళ జీవితంలో ఏ రోజు కూడా ఈ అధ్యయన ఈ గ్రంథాన్ని ధ్యానించలేదు వాళ్ళు ఎక్కడ కూడా ప్రకటించలేదు ఎందుకంటే మన దాన్ని గ్రహించగలరు పరుశుధాత్మ అభిషేకం ఉన్నప్పుడు ఎందుకు గ్రహించద్దు కాబట్టి పశుధాత్మకు సమర్పించుకుంటే అతనే మీకు ఇవన్నీ బయలుపరుస్తాడు కాబట్టి మరోసారి చదువుతాం చేయండి మరియు పది కొమ్ములను ఏడు తలను గల ఒక్క క్రూవృగము సముద్రం నుండి పైకి వచ్చిన చూచి దాని కొమ్మల దాని కొమ్ముల మీద పది కిరటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడ రాసుకోవచ్చు కూడా దేవదూషణ అనేది ముఖ్యమైనది ఎందుకంటే దానికి ఉన్న ఈ కొమ్ములు పది కొమ్ములు తర్వాత ఏడు తలలు పది కొమ్ములు కాబట్టి పది కిరీటం ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎవరైనా కొమ్ముకు కిరీటం పెడతాడా తలకు పెడతారు కానీ అంటే ఏంటంటే ఈ కొమ్ములు తలలు అన్నట్టు చెప్పాలంటే పది కొమ్ములు అంటే పది రాజులు అన్నట్టు కిరీటం అంటే మహిమ కాబట్టి ఆ రాజులు మహిమని పొందుకుంటున్నారు అన్న విషయాన్ని అయితే ఆ కిరీటం దాని తలల మీద ఏముంది దేవరోషణకరమైన పేర్లు ఉన్నాయంట కాబట్టి ఇవి ఖచ్చితంగా దృష్టినికి సంబంధించింది మన అక్రూర మృగం ఏంది అనేది మనం ధ్యానిస్తాం దాని తర్వాత ఈ పది కొమ్ములు దేనికి సంబంధించినవి ఈ ఏడు తలలు దేనికి సంబంధించినవి అన్ని మనం ధ్యానిస్తాం బాగా అర్థం చేసుకోండి ఏడు అనేది ఏడు సంఘాలకు సాదృశ్యం అనేది మళ్ళీ ఈ ఏడు తలలు అంటే ఏడు సంఘాలకు సాదృశ్యమా అట్లా కూడా మీరు అర్థం చేసుకోవాలా నేను ఏమని చూపించాను మెల్లమెల్లగా వీటన్నిటిని చూస్తూ ఉంటాం అయితే రెండవ వర్షంకి వచ్చేటప్పటికీ నేను చూచిన ఆ మృగము ఎట్లా ఉంది చూడండి నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండేను అయితే వింతకరమైన మృగం ఇది బహు వింత ఉంది ఎందుకంటే అది చిరుత పులి లాగా చిరుత పోలి ఉంది కానీ దాని పాదములు ఎలుగు బంటి పాదములు వంటివి ఎట్లా ఉంటుంది ఒకసారి మీ కళ్ళ మీ వృధంలో చూడండి చిరుత పులికి కాళ్ళు ఉన్నాయి అయితే ఎలుగుబంటి కాళ్ళు చిరుతపులి చిరుతపురి అంత స్పీడ్గా వరిగే తగలదా తర్వాత దాని నోరు సింహపు నోరు వంటిది ఓ ఆశ్చర్యం ఉంది కదా దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చేసుకోండి ఈ యొక్క ఘట ఈ యొక్క క్రూర ఈ ఘట సర్పము శ్చర్యం ఉదా అధికారం ఇస్తుందంట బలంని ఇస్తుందంట కాబట్టి మొదటిదిగా అది ఆ మృగము చిరుతపులని పోలి ఉంది దాని పాదములు ఎలుగు పంటి పాదాలు దాని నోరు సింహపు నోరు వంటివి కాబట్టి ఈ మృగానికి సైతానుడు బలం ఇస్తున్నాడు అధికారం ఇస్తున్నాడు మూడవ వచనంకి దాని తలలో అంటే మృగం గురించి మాట్లాడుతున్నాడు బాగా అర్థం చేసుకోండి ఇది మృగానికి సంబంధించింది ఘట సర్పం కాదు మూడవ వచనం దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను గురించుకోండి కత్తితో దాని తల మీద దెబ్బ తగిలినట్టు ఉండేది అంటే కరక్తంగా ఆరుతూ పుండు ఉంది అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను కనుక భూజన్లందరూ చూడండి ఆశ్చర్యం కదా చావు దెబ్బ తగిలినట్టు ఉండేనంటే భయంకరంగా కనిపిస్తుంది పుండు కానీ అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కొంత కాలానికి అని అర్థం చేసుకోలేమనం కనుక భూజన్లందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండేది చెప్పండి దాని చూస్తేనే విపరీతంగా ఉంది పులి లాగుంది ఎలుగు వంటి లాగుంది సింహపు నోరుంది పులికి సింహానికి నోరు ఉంటే ఎట్లా ఉంటుంది అంటే వింతరకమైన జీవి ఈ జీవిని దాన్ని ఎంట మనుషులు ఆశ్చర్యం కదా దాని వెంట ఎందుకు వెలుతారు చెప్పండి అంటే దాన్ని ఆశ్రయించేది నాలుగవ వర్షంలో ఆ మృగంనకు అధికారం ఇచ్చినందున వారు ఘట నమస్కారం చేసిరి ఇది కూడా బహు ఆశ్చర్యంగా మృగానికి అధికారం ఎవరు ఇస్తున్నారు సర్పం ఇస్తున్నాడు సైతాన్ని ఇస్తున్నాడు కాబట్టి సర్పానికి నమస్కారం చేస్తున్నాడు ఈ మనుషులు అంటే సైతాన్ని పూజిస్తున్నారు మరియు వారు ఈ మృగంతో చాటియవాడు అంటే దాన్ని పొగుతులు చూడడానికి వింతగా ఉంది కదా చిరతపల్లి ఎలుగుబంటి సింహం విస్తరకమైన జీవి కాబట్టి అసలు అది కాదు మనకు తెలుసు అది ప్రకృతి సహజంగా ఉండేది కాదని ఇది ఆత్మీయమైన జీవి మృగం కాబట్టి ఈ మృగము ఎట్లా ఉంటది అనేది మీరు అర్థం చేసుకోవాలి అందుకు అది మనం ఇంతకు ముందు ఎప్పుడు నేను అంత దీరంగా చెప్పలేదు లైట్ గా చెప్పొదిలేసి ఇట్టను యాప్ కనుక వస్తుంది మీ నేను మళ్ళా తిరిగి చెప్తప్పుడు కానీ ఇంతకుముందు అంత డీటెయిల్ గా మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇక బహు డీటెయిల్ గా బహుదీరంగా వీటన్నిటి మనం చూస్తూ కాబట్టి ఆ మృగంనకు అధికారము ఇచ్చినందున వారు ఘట సర్పకు నమస్కారం చేసి మరియు వారు ఈ మృగంతో సాట్ దానితో యుద్ధం చేయగలవాడు ఎవడు ఆయన చెప్పుకొని చూ ఆ మృగన మృగంనకు నమస్కారం చేసింది అంటే సైతానికి నమస్కారం చేస్తున్నారు సైతాను శక్తినిచ్చిన బలాన్ని ఇచ్చిన ఆ మృగాన్ని కూడా నమస్కారం చేస్తున్నారు పూర్వ కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ మనుషులకి సాదృశ్యం దేశాలకి సాదృశ్యం పుస్తకులు నేను మీకు చెప్తున్నా ఇవి నిజమైన మృగాలు కావు నిజమైన ప జ జంతువులసలే ఇవన్నీ మనుషులకి సాదృశ్యం ఇవన్నీ దేశాలకి సాదృశ్యం ఎందుకంటే దేశం అంటే మనుషులు కదా కాబట్టి ఈ దేశాలు ఈ మృగాల్లాగా తరైనవి అన్నట్టు ఇదే సమాప్తిలో ఏది బలవంతం చేసి మనుషులన్నీ దోచుకుంటాయో అవన్నీ మృగాల మనం ఒక కొంతకాలం కిందట ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం అన్నట్టు సైతాను కొన్ని మృగాలని ఎన్నుకున్నాడు ఈ లోకంలో ఉదాహరణకు మనం చూసినాము వాడు ఎన్నుకున్నాడు ఆశ్వర్యులు ఎన్నుకున్నాడు దాని దేశాన్ని ఎన్నుకున్నాడు ఐగుప్తులు ఎన్నుకున్నాడు సైతాన సింహాసనం కాదు కొత్త నిబంధనకు వస్తే కూడా అంతే వాడు కొన్ని దేశాలని కొన్ని పట్టణాలని అనుకున్నాడు మూడానికి పెరుగమా సంఘం గురించి మనం తెలిసినప్పుడు అది సైతాన సింహాశ్రమం కూర్చున్నాడు అక్కడ ఉంది వాక్యం పెరగమా సంఘంలో సైతాన సింహాశ్రమం ఉంది ఒక ఆశ్చర్యమే మీకు అవకాశం ఉంటే ఎప్పుడన్నా ఆయన ఏడు సంఘాలకు సంబంధించిన బోధలలో అవన్నీ మీరు వినొచ్చు ఈరోజు ఎక్కడుంది ఆ పెరగమ్మ సంఘం దాని యొక్క బలిపీఠము ఎక్కడుందో అవన్నీ మనం చూడగలము వినగలము అక్కడి నుంచి తర్వాత ఐదవ వర్షణం కష్టపడి దంపపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు ఆ మృగానికి ఇవ్వబడేను మరియు నలుగుది రెండు నెలలు అంటే మూడున్నర సంవత్సరాలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయను కనుక చూడండి మూడున్నర సంవత్సరాలు దానికి పని ఏదో చేసుకోవాలి ఏందా కార్యం కూడా మనం చూడాలి తన కార్యము జరుపన అధికారము దానికి ఏర్పాటాయను అంటే సైతానుడు ఈ యొక్క అధికారం ఇచ్చిండు ఎన్ని మూడున్నర సంవత్సరాలు ఏం అధికారము ఏం కార్యం చేయబోతున్నాడు కాబట్టి చూడండి కనుక దేవుని దూషించటకును ఆయన నామంను ఆయన గుడారమును బాగా తీసుకోండి ఆయన నామంను ఆయన గుడారాము అంటే సంఘం పర్లో కనివాసాలను అంటే లక్ష నాలుగు అది తన నోరు తెరచను కాబట్టి వీడు దేవారాత్రంలో దేవదూషణం చేసేవాడు అన్నట్టు దేవుని దూషించాలా ఆయన నామంను దూషించాలా అంటే నీకు తెలిసే నామము ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం తర్వాత ఆయన కూడా అంటే సంఘం చర్చ్ మెంబర్స్ ని పరలోకవాసులు అంటే లక్ష నలభై నాలుగు వేల అది తన నోరు తెరచని పరలోకవాసులు అంటే దేవదతులు ఉంటారు కదా దేవదత్తులు కూడా వాడు దూషిస్తున్నారు ఎందుకంటే మికాయలే కదా వాడిని తరిమీసింది అక్కడి నుంచి తర్వాత ఏడవచనం మరియు పరుషుతులతో యుద్ధం చేయను ఇదే ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధ మరియు యుద్ధం చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడేను బాగా అర్థం చేసుకోండి ఆరవ బురలో నేను మీకు చూపించిన ఆ యొక్క సర్పంకి దేవుడు సర్పంలో దేవుడు అధికారం ఇచ్చండు మరణం మీద ఐదవ బురలు హింసించుటకు తేళ్లకి అధికారం ఇచ్చండు వాటి మంట వాటి కా మంట అన్నట్టు హింసించడానికి అధికారం ఇచ్చింది కానీ ఆరవ బుర్ర మరణానికి మరణం మీద అధికారం ఇచ్చండు వాడికి వాడు ఏం చేస్తున్నాడు ఆధికారాన్ని మృగానికి ఇస్తాడు ఇక్కడ ఇదే మీరు కనెక్షన్స్ పెట్టుకోవాలి ప్రకటన గ్రంథము సీరియల్గా రాయబడలేదు ముందుకు వెనకలికి ముందుకు వెనుకలికి రాయబడింది నీ బాధ్యత ఏంటంటే వారన్నిటినీ జతపరుచుకొని ధ్యానించుకుంటూ పోవాలా ఎందుకంటే నువ్వు ఇవన్నీ ఒకరోజు ఒక చిన్న మందకు నువ్వు ప్రకటించాలా నీ సేవలో ఒక చిన్న గుంపు తయారవుతుంది వాళ్ళకి నువ్వు ఇది ప్రకటించాలా దాని వాళ్ళందరూ విడిపోతారు వాళ్ళు ఎక్కడెక్కడ పోయి శువార్త పనిచేసుకుంటే వాళ్ళు ఒక చిన్న గుంపు తయారు చేసుకుంటారు వాళ్ళకి ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటారు అట్లా పోతా ఉంటుంది ఇది ఆయన వచ్చే అంతవరకు ఇంకొక ట్వంటీ ఇయర్సా థర్టీ ఇయర్స్ ఫెయిల్ అయింది నాకు కానీ త్వరగా నేను బహు త్వరగానే ఎందుకంటే ఈ ప్రొఫెషనాలు నిలబెడుతున్నాయి ఏవి నేను చూపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రొఫెషనాలు కాబట్టి కనుక దేవుని దూషించినప్పుడు నడుస్తా ఉంది దేవుని దూషిస్తున్నారు ప్రపంచమంతట ఆయన నామం ఏ సగ వేసే నామాన్ని దూషిస్తున్నారు కూడా దూషిస్తున్నారు వాళ్ళు యూట్యూబ్లు అన్నీ ఇవి వారిలో కన్యూ వాళ్ళు దొరకరు కదా తర్వాత ఏడో వచనం బహు ప్రాముఖ్యమైంది పదమూడో నెలలో మరియు పరిశుధులతో యుద్ధం చేయను అది వాణి కార్యం అది ముఖ్యమైన కార్యము ఈ ఘట ఈ యొక్క మృగము ఈ అనుగడిన కార్యం ఏంటంటే ఎక్కడ మనం చూస్తున్నాము ఐదో వర్షంలో చూస్తున్నాం నలభై రెండు తన కార్యము జరుపు జరప అధికారము దానికి ఏర్పాటాయను కాబట్టి మనం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు ఏంది ఈ కార్యము అంటే పరుశుధలతో యుద్ధం చేయ కార్యం వారిని జయింపను వారికి అధికారం ఇవ్వబడింది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ప్రతి వంశము మీదనూ ప్రతి ప్రజ మీదనూ ఆయా భాషల భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనం మీదనూ అధికారం దానికి ఇవ్వబడను అంటే గొప్ప జనం అని ప్రపంచాత్మకంగా భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన వరకుల యొక్క జీవగ్రంథం మధ్య ఎవరి పేరు వ్రాయపడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు కాబట్టి రక్షణ అనుభవం లేని వాళ్ళు ఆచారబద్ధంగా జీవించే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు అన్నట్టు కాబట్టి చెప్పండి ఇది ఎట్లా అర్థం చేసుకుంటావు భూనివాసులందరూ అంటున్నాడు అంటే అన్యులు కావచ్చు కదా అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన బడి ఉన్న గొర్రపిల్ల గ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో కాబట్టి అర్థం చేసుకోండి ఎవరు పేరు వేయవలేదు నీకు తెలుసు మొదటి రెండు గుంపులు ఆ మృగు నోకు నమస్కారం చేదురు ఎవడైనా చెయ్యగలవాడైతే విన్ను అంటే కొన్ని జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్తున్నాడు ఇవి మనం చూస్తాం అన్ని చూస్తాము అయితే పదవ వర్షం కష్టపడుతుంది ఎవడైనాను చెరపట్ట వలెనని ఇన్నెడ వాడు చెరలోనికి పోగును కాబట్టి అంత చెరలోనికి పోతారు ఆరవ బూర నుంచి ఐదవ బూర నుంచి మొదలుకొని ఆరవ గురము వరకు అందరూ జల్లలోనికి పోతారు ఎవడని నువ్వు ఖడ్కం చేత చంపినలా వాడు కడ్గం చేత చంపబడను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసంను కనబడము కాబట్టి బాగా అర్థం చేసుకోండి పరిశుద్ధుల ఓర్పును విశ్వాసం ఎంత ఓర్పుతో నువ్వు వాళ్ళకి ఇవన్నీ చూపిస్తావు ఖడ్కం చేత మీరు చంపబడబోతున్నారు ఎట్లా చంపబడబోతున్నారు ఎట్లా సిద్ధపడాలని మీరు చెప్తారు ఒక క్షణం కూడా పట్టదు ఒక సెకండ్ అంతే వాడు ఇట్లా గొంతుడు టక్ అంటాడు కట్ చేస్తాడు అంతే క్షణంలో నీ ప్రాణం వెళ్ళిపోతాయి నీకు పెయిన్ కూడా తెలియదు అట్లా చెప్పగలవా కాబట్టి ఈ సముద్రం నుంచి వచ్చిన మృగం తర్వాత ఇంకొక మృగానికి దేవుడు చెప్పేస్తుంది మన పదకొండు వర్షాలు చూడండి మరియు భూమిలో నుండి మరి ఒక పైకి వచ్చినట్టు చూచి బాగా అర్థం చేసుకోండి భూమి అంటే గొప్ప జనానికి సాదృశ్యం మతప్రేమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం వారి దగ్గర నుంచి క్రూర మృగం వస్తున్నాడు చూడండి పైకి వస్తున్నారు గొర్రపిల్ల కొమ్ము వంటి బాగా సూచన గొర్రపిల్ల అంటే గొర్రపిల్లలాగా ఉంది ఇది అంటే అర్థం చేసుకోవాలా మతపరమైన జీవితం క్రైస్తవ జీవితం గొర్రపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను అది ఘట్ట సర్పం వల్లే మాట్లాడొచ్చుండేను బాగా అర్థం చేసుకోండి ఘట్ట సర్పం వల్లే మాట్లాడుతుంది ఇది కూడా ఆ క్రూరం రోగం కూడా సముద్రం నుంచి వచ్చిన క్రూరం ఉంది భూమిలో నుండి భూమిలో నుండి బయటకు వచ్చిన క్రూరము ఉంది రెండు కూడా ఘట్టసర్ప మనుషులే అన్ని జ్ఞాపకం చేయబడుతున్నాయి అయితే పన్నెండో అంశం వచ్చేప్పటికీ అది ఆ మొదట మొదటి క్రూర మృగం ఉన్న అధికారపు చేసినయు దాని ఎదుట చేస్తున్నది ఉంది కదా కాబట్టి మొదటి క్రూర మృగము అధికారం ఉందో దీనికి కూడా అదే అటువంటి అధికారమే అనుగ్రహించబడింది అన్న విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ మృగాలు ఏంటి అనేది నీకు అర్థం కావాల ఫస్ట్ పాయింట్ అది అదే మెయిన్ పర్పస్ ఈ రచమైన పోతాం కాబట్టి వాటిని నేను బహు స్లోగానే వెళ్తాను ఎందుకంటే ఆ తరమాత్రంగా పరిగెత్తే ఎట్టి ఈ అవి మనకి అర్థం కానే కావు చూడండి పన్నెండవ మరోసారి అది ఆ మొదటి క్రూర మృగంనకున్న అధికార ప్రచేష్టలు దాని ఎదుట చేయించున్నది దానికి అంటే దీనికి కూడా ఉందన్నట్టు అదే ఇచ్చిండు దుష్టుడు సైతానికి మరియు చావు తెబ్బ తగిలి బాగు ఆ మొదటి మృగంనకు భూమి దానిలో నివసించే నమస్కారం చేయనట్లు అది బలవంతము చేస్తున్నది ఇది ఆశ్చర్యం దీని క్రియ ఏంది దీని కార్యం ఏంది చూడండి అక్కడ దీని కార్యం ఏంటంటే ఆ మొదటి మృగమునకు భూమి దానిలో నివసించే నమస్కారం చేయనట్లు ఈ మృగము బలవంతం చేస్తుందంట దాని కార్యం బాగా అర్థం చేసుకోండి సర్పాన్ని పూజించడానికి మొదటి మృగాన్ని లేపిండు మొదటి మృగాన్ని పూజించడానికి వరకు రెండో మృగాన్ని లేపిండు ఇక్కడ దుష్టుడు అన్న విషయం జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ చాలా కష్టం కదా అర్థం తీసుకోవడం కానీ పేపర్ పెన్సిల్ తీసుకొని రాసుకుంటా ఏమ ఏమంత కష్టం ఉంటుంది నేను అదే విధానం నేర్చుకున్నా కట్టలు కట్టలు పేపర్లు రాస్తా ఉన్నాను మీద కాబట్టి భూమి అంటే గొప్ప అందరూ దీనికి నమస్కారం చేయనట్లు ఆ మృగము బలవంతం చేస్తుంది రెండో మృగం పదమూడవచనం అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయించినది ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ రెండవ మృగము గొప్ప సూచక్రియలు చేస్తుందట సూచనలు చేస్తున్నదట ఆకాశం నుండి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చుటట్లుగా కాబట్టి మనం బాగా అర్థం చేసుకోవాలా ఇటువంటి ఆత్మీయ జరిగినప్పుడు నువ్వు మోసపోవద్దు ఇది నిజంగా జరిగే టైంకి నువ్వు మోసపోవద్దు పద్నాలుగో వచ్చినాం కత్తి దెబ్బ తినయు బ్రతికిన బ్రతికిన ఆ ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూమి నివాసులతో చెప్పచ్చు ఆ మృగము ఎదుట చేయటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది కాబట్టి విగ్రహాన్ని పూజించడానికి మనం చూస్తాం దావి ధాన్య గ్రంథంలో కూడా నిబరిగే విగ్రహాన్ని పూజ చే చేసే మనుషులందరితో ప్రపంచంలో ప్రపంచమంతట కదా దానికి ఎదుట అదే రీతి ఇక్కడ కూడా చూసిన పద్నాలుగు వర్షంలో ఆ మృగం ఎదుట చేయటకును తనకేమైన సూచనలు ఆ సూచనల వలన భూనివాసను మోసపుచ్చినది ఎందుకు మొదటి క్రూర మృగం ఒక ప్రతిమ చేసి భూనివాసులతో దాన్ని పూజింపజేస్తున్నారు రెండవ మృగం దాని దాని కార్యాలు ఇవన్నట్టు మోసపుచ్చడమే మొదటి కార్యం వీళ్ళందరికీ దుష్ట శక్తులకి పదిహేనవ మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లునూ ఆ యొక్క ప్రతిమకు నమస్కారము చేయని చేయని వారిని హతము చేయనట్లును ఆరవపురలో క్రైస్తవులందరూ హతం చూపించిన ప్రవచనం మొత్తం క్రైస్తవ జీవితం క్రైస్తవులందరూ సైతానుడే వాడికి అధికారం వాడికి అనుకరించబడింది అధికారం సైతానికి సైతాన్ ఏం వారి అనుచరులు మీకు తెలుసు తేళ్ళు వాళ్ళకప్పు చెప్తున్నాడు అన్నట్టు ఇవన్నీ మళ్ళీ ధీరగా మీకు అన్ని చూపిస్తాను తర్వాత మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మనకు తెలుసు నేపథ్య దీర్ఘకాలంలో ప్రతిమ అట్లా ఇట్లా పెట్టిన ప్రతిమ మాట్లాడినట్లును అక్కడది మాట్లాడలే ఇక్కడ మాట్లాడుతుంది ఆ మృగం ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడేను ప్రతిమకు ప్రాణం ఇస్తే నిజంగా అది నడుచుకుంటూ పరిస్థితి కానీ మనం అటువంటి చూస్తలేము అటువంటి కార్యలు నిజంగా బొమ్మ నడిచి రావడం అనేది కాదు ఇవన్నీ ఆత్మీయమైనవి ఈ మృగం ఎవరు ఎవరిని సూచిస్తుంది ఏ దేశాన్ని సూచిస్తుంది అవి మనం అర్థం చేసుకోవాలా కాబట్టి సైతానుడు ఆ దేశానికి ఫుల్ పవర్ ఇస్తాడు ఉదాహరణకి మీకు తెలుసు చైనా అంటే భయపడుతుంటారు మీకు రష్యా అంటే భయపడుతున్నారు మీకు తెలుసు అంటే భయపడేట మనుషులు ఒకప్పుడు చాలా భయపడ్డాలు ఒకప్పుడు ఇంగ్లాండ్ కంటే ఇంగ్లాండ్ దేశం అంటే భయపడేటాడు ఒకప్పుడు మనకు స్వాతంత్రం ఇవ్వకముంది ఒకప్పుడు స్పెయిన్కి భయపడేటోళ్ళు మనుషులు స్పెయిన్ దేశానికి ఒకప్పుడు రోమ దేశానికి భయపడేటోళ్ళు దానికి ముందు గ్రీస్ దేశం అంటే భయపెట్టారు అలెగ్జాండర్స్ లాంటి భయపడే వాళ్ళు ముందు పారసిప్పులు పర్షియా అంటాం కదా ఇంగ్లీష్లో పారసిప్పులు దాంతో దానికి ముందు బబులోన్ బులోన్కి ముందు కూడా ఉన్నాయి కొన్ని దేశాలు ఆయన తరచూపిస్తున్నవన్నీ ప్రతి దశలో ప్రతి కాలంలో ప్రతి యుగంలో ఈ దేశాలు మృగాల్లాగా ఉండి మనుషులన్నీ చిత్రబద్ధం చేస్తామన్నాయి ఈ రోజు కూడా కాబట్టి ఈ మృగంనకు ఎవడు నమస్కారం చేయడో వారిని అగ్నిగుండంలో పడలేదా నివ్వకం లేరు స్టోరీ నెలకొత్త మీరు చంద్ర మిషక ప్రజ్ఞలు ఎవరైతే అగ్నిగుండంలో పడగబడినడో గొప్ప జనం అందరి అగ్నిగుండ పోవాల్సి దానికి ఎవడైతే నమస్కారం చేయలేదో వాళ్ళని అందరినీ హతం చేస్తారు పదహారు వర్షం కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వదంతులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనను తమ నొసటి ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి అధికారం లేకుండానట్లును అవి వారిని బలవంతము చేరుగుతుంది ప్రపంచమంతట మీ కరెన్సీ దేని పనికి రాకుండా ఇండియన్ రూపీస్ ఇవన్నీ ఆర్థిక సూత్రాలు మనం అర్థం చేసుకోవాల తర్వాత ముందైతే వాక్యాన్ని ముగించుకుందాం కాబట్టి ఇప్పుడు జరగబోయేది అయితే జరుగుతుంది ఇదంతా ప్రపంచమద్దట క్రయ విక్రయములు అంటే బిజినెస్ కొనడము అమ్మడం కదా క్రయం అంటే క్రయ విక్రయం అంటే అమ్మడం క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేసింది ఏంది వారి కుడి చేతి మీదనైను నొసట్ల ఎందనైనా ముద్ర వేయించుకున్న వారు వెళ్ళు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రమ చేటకు మరి ఎవడికి అధికారం లేకుండాట్లును అది వారిని బలవంతం చేయించండి ఏదంటే ఒక వ్యవస్థని స్థిరపరుస్తుంది ప్రపంచాత్మకంగా వీరి ద్వారానే సమస్తం బిజినెస్ జరగాలన్న విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఒక ముద్ర ఉంటేనే కానీ అయితే ఇక్కడ ఏముందంటే పద్దెనిమిదవ వర్షంలో ఒకసారి ఒక రెండు సార్లు నేను గణించిన గతంలో రెండు రికార్డింగ్స్ ఉన్నాయి మనకి బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను ఇప్పుడు మనం చూసినాము గట్ట సర్పం మొదటి మృగం ఉంది దాని తర్వాత రెండవ మృగం అయితే ఈ రెండవ మృగం ఏం చేస్తుంది మొదటి మృగానికి సంబంధించిన సంఖ్య ఇది అన్నట్టు బుద్ధి యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనుషుని సంఖ్యయే బాగా అర్థం ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి మీరు ఈ మృగము ఒక మనిషికి సాదృశ్యం లేక మనుషులకి సదృశ్యం ఎవ్వరు చెప్పరు మీకు నాకు తెలుసు చెప్పలేరు బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము ఏందిది అది ఒక మనిషిని సంఖ్య కాబట్టి మృగము ఒక మనిషి లేక ఒక వ్యవస్థ ఒక దేశంకి సాదృశ్యం ఆ సంఖ్య ఆరు ఇందులో జ్ఞానము కలదు కాబట్టి నేను సవాల్ చేసిన ఏంటంటే ఈ ఆరు వందల కరెక్ట్ గా అర్థం చేసుకొని ప్రకటించేవాడు జ్ఞానుడు నేను ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి నేను ధ్యానిస్తున్నాను ఈ వాక్యాలు అంటే దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ నుంచి నేను ధ్యానిస్తున్నాను ఈ సంఖ్యకి సంబంధించిన మన చాలా ఉంటాయి అక్కడక్కడక్కడక్కడ చెప్తా ఉంటాయి అయితే అక్కడ సప్ నోట్స్ ఉంది పూర్ఫ్ నోట్స్ అక్కడ ఏముందంటే కొన్ని ప్రాచీన పత్రలలో ఆరు అని రాయబడి ఉందని ఉంది ఇక్కడ మటుకు ఆరు వందల అరవై ఆరు ఉంది చర్చ మెంబర్స్కి తెలిసే ఒరిజినల్గా సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఉంది కానీ తర్జుమా చేసినప్పుడు సిక్స్ సిక్స్టీ సిక్స్ అయింది ఎందుకు మనం ఫస్ట్ పాయింట్ అది 666 సిక్స్టీ సిక్స్ ఆ ప్రపంచమంతటా సిక్స్ గురించి మాట్లాడుతూ కానీ అది ఒరిజినల్ గా 665 సిక్స్టీ ఫైవ్ ఏనుంది అక్కడ వాళ్ళు సిక్స్ మారింది ఎందుకు మారింది అది మనం తెలుసుకోవాలి తర్వాత ఇక్కడ ఏమని చెప్తుందంటే ఆ మృగం యొక్క సంఖ్య దాన్ని లెక్కింపమంటున్నాడు నువ్వు లెక్క చేయాలా దాన్ని నేను చేసినాను గతంలో ఈ ఒకసారి కూడా నేను చేస్తాను ఈ రేపు కాకుండా రేపు థర్టీ కదా థర్టీ ఫస్ట్ ఫస్ట్ డేస్ నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి ఎందుకంటే నెక్స్ట్ సండే మనం ఉండం కాబట్టి ఈ థర్టీ ఫస్ట్ ఫస్ట్ డేస్ వీలైతే సెకండ్ కూడా నేను చూపిస్తాను వీలైతేనే ఇక్కడ సెకండ్ మధ్యాహ్నమే బయలుదేరతాం మేము ప్యాకింగ్ చేసుకొని పోవాలా కాబట్టి వాళ్ళ అవకాశం సెకండ్ కూడా చూపిస్తాను లేకుంటే మళ్ళా అటు వచ్చే వారమే వచ్చే వారం కాకుండా అటు వచ్చే వారమే చూస్తాం కాబట్టి బుద్ధి గలవాడు ఈ మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము నువ్వు లెక్క మ్యాథమెటిక్స్ చేయాలని చెప్తుంది లెక్కలు చేయాలంటే అది ఒక మనుషుని సంఖ్య ఆ సంఖ్య ఆరు ఇందులో జ్ఞానము కలదు కదా ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం ఇందాక నేను నీకు చూపించిన విధానంగా క్రీస్తు పూర్వము క్రీస్తు శతము అనే రెండు యుగాలు అయితే క్రీస్తు పూర్వము అంటే బీసీ అంటాం బిఫోర్ క్రైస్ట్ అంటాం క్రీస్తు శకం అంటే యానోడొమీని అంటారు ఏడీ అంటారు ఏడీ అంటే యానోడొమీని ఈ రెండు వేల సంవత్సరాలు అయితే ఆ రెండు సంవత్సరాల కాలం ముగించి ఇప్పుడు మనము క్రొత్త కాలంలో అడుగుపెట్టినాము అదే ఆదాని యొక్క కాలం చీకటి కాలం అంటాం దీన్ని దుర్దినంలు అంటాం కాలం ఇది కాబట్టి మూడు కాలాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం ఒకటి ఏంటంటే పాత నిబంధన కాలము బిఫోర్ క్రైస్ట్ ప్రత నిబంధన కాలము ప్రభు కాలం ఏసీ ఆయన డొమినీ ఏడి అంటాం ఇప్పుడు మనం ఉంటుంది రెండు సంవత్సరాల తర్వాత సాతాను కాలం లేక అంతే కాలం అయితే క్రీస్తు పూర్వం లేక బీసీ అంట కదా బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వము ఆరు ఆరు రాజ్యాలు ప్రపంచానికి ఎడగడలాడించినాయి మీరు ఎక్కడైనా రాసుకోండి ఈజీగా అడిగిపోతుంది అర్థం చేసుకొని క్రీస్తు పూర్వము ఆరు రాజ్యాలు ప్రపంచాన్ని గడగడలు దించినాయి ఇంకో రీతికి చెప్తున్నా మృగము దేశానికి సాదృశ్యం బాగా అర్థం రాసుకోండి రాసుకోండి ప్రతి మురుగము ఒక దేశానికి సాదృశ్యం ఈ మృగము రెండు మృగాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది స్పెషల్ మృగాలు మొత్తం ప్రపంచం మీద వీరికి అధికారం ఇచ్చిండు సైతానుడు అర్థం చేసుకోవాలి కాబట్టి క్రీస్తు పూర్వము బిఫోర్ క్రైస్ట్ ఆరు రాజ్యాలు ప్రపంచాన్ని తొక్కి తొక్కి పెట్టింది గడగడలాడించింది మొదటిది ఐగుప్తు రెండవది అశ్వరియులు మూడవది బబులూన్ నాలుగవది పారసిక్కులు పర్షియా అంటాం పారసిక దేశస్తులు ఐదు ఐదవది గ్రీస్ అలెగ్జాండర్ టైం ఆరవది మన ప్రభు పుట్టినప్పుడు ఉన్న రాజ్యం రోమరా సామ్రాజ్యం భాగం తీసుకుని ఆరున్నాయి ఇక్కడ ఈ ఐగిప్తు ఈజిప్ట్ అసిరియా బెబ్లోన్ పర్షియా గ్రీస్ రోమ్ ఆరున్నాయి పైగా మీకు ఒక హెచ్చరిక ఏంటంటే మీరు ఏ కామెటలైజేషన్ ఉండవు ఇవే కావు మనం ఇంతకుముందు గనించినా కూడా ఏ ఉండవు కామెంటీస్ అలా నీ మైండ్ అట్లా తయారు కావాలా అది క్రీస్తు కలిగిన మనసు కాబట్టి మొత్తం అది ఒక తీగ లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది దారంలాగా అతికినట్లు ఉంటుంది ఎక్కడ పోయినా కానీ కరెక్ట్గా అతికినట్లే డిస్టర్బ్ కాదన్నట్టు కాబట్టి ఈజిప్ట్ ఐగుప్తు అషురియులు బహులోను పారసికులు గ్రీసు దేశస్తులు రోమ సామ్రాజ్యం అయితే ఈ ఆరు రాజ్యాలు మొదటి ఆరు రాజ్యాలు ఇవి ఈ ఆరు రాజ్యాలు అనోడొమీని అంటే క్రీస్తు శకం అంటే ప్రభు పుట్టిన తర్వాత మళ్ళీ ఆరు దేశాలు ప్రపంచాన్ని గగడరాడించినాయి భయపెట్టేసినాయి బాగా బీస్ట్ అంటేనే భయం కదా మృగం మృగం అంటే భయం మనుషుని దాన్ని చేస్తే భయపడతారు కాబట్టి ఇక్కడ ఉన్న మృగంలో గురించి మాట్లాడుతుంది ఇక్కడ చూడండి ఏది మన క్రీస్తు శకం ఆయనోడొమీని అంటాం ఏడీ ఇంగ్లీష్ లో ఈ తకిన ఆరు రాజ్యాలు ఏంటంటే మొదటిది రోమా సామ్రాజ్యం మన ప్రభు చనిపెట్టడానికి ఉన్న ఆరు సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది పాయింట్ రోమా సామ్రాజ్యం కాలంలోనే దాని గ్రంథం రెండోద మనం చూసిన ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడు తన రాజ్యాన్ని స్థాపించను అది శాశ్వత కాలం రాజ్యం అది ఎన్నిటికీ దశించిపోవని పోదని చెప్తున్నాడు గురించి రాజ్యం అటువంటి రాజ్యం అది తన కుమారి రాజ్యం ఏసుప్రభు యొక్క రాజ్యం ఎన్నిటికీ ఘటించదు కాబట్టి రోమ సామ్రాజ్యము మొదటిది దాని తర్వాత స్పెయిన్ స్పెయిన్ దేశం కేథలిక్ సంగు ఉండేటప్పుడు స్పెయిన్ కాబట్టి రెండవది స్పెయిన్ అది కూడా యూరోప్ మొత్తం గడింది దాని బ్రిటన్ లేక ఇంగ్లాండ్ అంటాం ఇంగ్లీష్ వాళ్ళు మన దేశంకి వచ్చి అట్లనే ఎన్నో దేశాలు పరిపాలించారు చాలా దేశాలు పరిపాలించారు అట్లా ఏ దేశం కూడా పరిపాలించేది అన్ని దేశాలని కబ్జ చేశారు వీళ్ళు బ్రిటన్ కాబట్టి రోమన్ ఎంపైర్ పోలీ రోమన్ ఎంపైర్ అంటాము క్యాథలిక్ స్పెయిన్ బ్రిటన్ తర్వాత రష్యా ఈరోజు కూడా భయపెడుతుంది కదా యూరప్ ని మొత్తం ధ్వంసం చేసి పెట్టింది రకరకాల దేశాలను భయపడుతుంది ఇప్పుడు ఇజ్రాయిల్ని భయపడుతుంది ఎవడు రా ఎవడు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తే నేను చూసుకుంటా అంటున్నాడు భయపెడుతుండ్రు దాని ఐదవది జర్మనీ హిట్లర్ కాలంలో మనం చూస్తాం జర్మన్ సోల్జర్స్ ఇట్లా తేళ్లు భూమిని కవర్ చేసినట్లు వీళ్ళందరూ కవర్ చేసిన వాళ్ళు అంతగానం సైనికులు దగ్గర హిట్లర్ దగ్గర జర్మనీ బ్రిటన్ సింహానికి సాదృశ్యం రష్యా ఎలుగు సాదృశ్యం జర్మనీ చిరుతపులికి సాదృశ్యం అమెరికా వింత రకమైన మృగానికి సాదృశ్యం అయ్యే మళ్ళా తిరిగి చూపిస్తాను వచ్చే వారం వీలైతే కాబట్టి మొదటి ఆరు దేశాలు ఐగుప్తు అశ్వరియులు బబ్లోనియులు పారసికులు గ్రీసు దేశలు రోమియులు ఆరు దేశాలు ఇవి ఏడవది మన ప్రభుత్వ స్థిరపరిచిన రాజ్యం పర్లోక రాజ్యం దాని తర్వాత ఏసు ప్రభుకాల తర్వాత ఈ కాలం మన మొన్నటి వరకు రీసెంట్లీ ఈ లాక్డౌన్కి ముందు ఉన్న కాలం వరకు పోలీ రోమన్ ఎంపైర్ పరిశుద్ధ రోమా సామ్రాజ్యం తర్వాత కథలిక్ స్పెయిన్ సామ్రాజ్యం దాని తర్వాత గ్రేట్ బ్రిటన్ లేక ఇంగ్లాండ్ తర్వాత రష్యా జర్మనీ అమెరికా ఇవి ఆరు ఈ ఆరు ఉన్న కాలంలోనే పర్లుకు రాజ్యం కూడా విస్తరించింది ప్రపంచమంతట ఏసుక్రీస్తు రాజ్యం ఆశ్చర్యంగా ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఎన్ని రాజ్యాలన్నాయి ఆరు మొదటి తర్వాత ఆరు రెండోవి ఆరు మొదటి ఆరు రెండోవి ఇప్పుడు నెక్స్ట్ ఆరు అంటే ఆరు వందల కాబట్టి మొదటి ఆరు మన ప్రభు పూర్వం ఉన్న రాజ్యాలు రెండవ ఆరు మన ప్రభు తర్వాత వచ్చిన రాజ్యాలు ఇప్పుడు మూడవ ఆరు దేశాలకు సంబంధించిందా పాత విగతించే సంస్థం క్రొత్తవైనాయి కాబట్టి అవి దేనికి సంబంధించినవి దాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోగలం అన్నా మీ వాసి ఇస్తలేదన్నా బ్రదర్ పైబుల్ వాక్యం చేస్తాను కాబట్టి క్రీస్తు పూర్వం ఆరు రాజ్యాలు క్రీస్తు శకం ఆరు రాజ్యాలు అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ తర్వాత మనం చూస్తుందే సైతన్ రాజ్యం అన్ని రాజ్యములు వాణి ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు వాళ్ళు తీర్మానించుకున్నారు ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలా ఎట్లా చేయాలా మనుషులను ఎట్లా నడిపేయాలా ఎట్లా వాళ్ళని వాళ్ళకి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వద్దు ఎంత పెట్రోల్ సం బయట తీయాలా ఎంత తీయద్దు అయితే ఇవి కరెక్ట్ ఆరు అని ఎట్లా అంటే ప్రటన చూస్తాం ఏడు ప్రటన గ్రంథం పదిహేడు అధ్యాయం పదోవశంలో ఆయన తర్వాత చూపిస్తే ఇప్పుడు చూపించాను కానీ అది మళ్ళీ నేను చదువుతాను ఇంతకుముందు ఆరు రాజ్యాలు ఉండే రాజులుండే అని చెప్తుంది వాక్యం అక్కడ కాబట్టి మన ప్రభు పుట్టక ఆరు రాజ్యాలు ప్రపంచాన్ని గరగడలాడించినాయి మృగము మన ప్రభువు చనిపోయి తిరిలేచి వెళ్ళిపోయిన రెండు వేల సంవత్సరాలు మరి ఆరు రాజ్యాలు ప్రపంచాన్ని గరగలాడించినాయి అయితే ఇప్పుడు ఉన్నది సైతాను కాలం చీకటి కాలం ఈ చీకటి కాలంలో తక్కిన ఆరు ఎక్కడున్నాయి అవి ఆత్మీయమైనవి అవి నేను మీకు వచ్చే వారము దీర్ఘంగా చూపిస్తాను ఈరోజు మనం చూడం వచ్చే వారం బహు ధీరంగా వాటిని చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాము ఆశ్చర్యంగా ఉంటే ఇవన్నీ వాక్యాలు కాబట్టి ప్రతిదీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి ధ్యానించి ప్రయాసపడతా ఉంటారా కాబట్టి ఈ ఈ వాక్యాన్ని మనము మృగము అని రాసుకోవచ్చు రికార్డింగ్స్ లో బీస్ట్ ఇంగ్లీష్ లో బీస్ట్ ద బీస్ట్ అని రాసుకోవచ్చు కాబట్టి రోజు నుంచి పార్ట్ వన్ ద బీస్ట్ ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం తర్వాత పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి కనకాలం వెళ్తున్నా కూడా తెలియదు ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మనం ధ్యానించారు ఇంత దీర్ఘంగా ఫస్ట్ టైం ధ్యానిస్తున్నాం రెండు వేల ఎనిమిది నుంచి రోజు వరకు ఎప్పుడు దీన్ని మనం చూడలే వాక్యాలు కాబట్టి ఇప్పుడు టైం ఇది అనుకుంటే ఆయన ఆయన తగిన సమయంలోనే వీటన్నిటి మనకు అనుగలిస్తున్నాడు కాబట్టి ఆ సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ లోకము ముగించే సమయానికి సిద్ధమవుతున్నాం మనం కాబట్టి ఈ లోకమైన దాన్ని దాన్ని విడిచిపెట్టేసండి ప్రభుని విమడిస్తూ ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపుతాం వాక్యంలో ఆరాధనలు గడుపుతాం కానీ చెప్పినట్లు ఎక్కడ పోమంటక్కడ పోదాం అటువంటి కృపను ప్రభు మనకు అందరికీ అనుకరించాలని ప్రార్థిస్తాం పర్షుధ్రవకు దేవ వనాలనైనా ఇస్రాయల్ గొప్ప తండ్రి కుతాగతలనైనా ప్రభు సైతాను తండ్రి ఆయన గట్ట సర్పము వాడి నోట్ల నుంచి నీటిని ప్రవాహం వల్లే కగెండు ప్రభు కానీ ఆ స్త్రీని ఏం చేయలేకపోయినాయి అబద్ధ బోధ దర్శనాలని మా మీద పనిచేయవు ప్రభు ఎందుకంటే మీరు మమ్మల్ని ముద్రించుకున్నారు మీ యొక్క చేత ముద్రించుకున్నారు కాబట్టి సైతాన పనులు మా ఏం చేయలేడు అందుకు వాడు మమ్మల్ని ఏం చేయలేక ప్రభావ గొప్ప జనాన్ని హింసిస్తున్నాడు ఆ రీతిగా మాకు బాధ కలిగిస్తుంది ప్రభు మా కుటుంబకులు శమలగుండబోతే మాకు బాధ ఉంది నాయన మా బంధువులు శమలగుండబోతే మాకు బాధ మా స్నేహితులు శమలగుండబోతే మాకు బహువేదన అనిపిస్తుంది ప్రభు వాడు అట్లా హింసిస్తున్నాడు మమ్మల్ని కానీ ప్రభా మీరు ఈ లోకానికి జయించినారు మేము కూడా ఈ లోకానికి జయిస్తాం అటువంటి ఆత్మను మాకు అందరి కనిపించి నడిపించమని ఏసు క్రీస్త పరిశుద్ధ నామన ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏసు క్రీస్త కృప సమధ మనందరికీ సదకాలం తొడయుంటును దాకా అన్నా గుడ్ నైట్ కదా గుడ్ నైట్ గుడ్ నైన్